సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యంకర వహై తేజస్వినధీతమస్తు అందుకని ఇక్కడ శంకర్లు అంటారు బాయ్ ఆ వైరాగ్య స్థితిలో నిలబడ్డ వాడికి ఎలా ఉంటుంది తెలుసా యోగరతో భోగరతో సంగరతో ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నంద భ గోవిందం భోవిందం గోవిందం భూఢమతే వైరాగ్యము అనే స్థితిని మీరు ఒక్కసారి పొందగలిగితేనండి జీవితంలో వెళ్ళదు మళ్ళీ అది అది పొందడమే ఆ పట్టు పట్టడమే మనకు కష్టం ఈ బైరాగులు ఎవరు తెలుసండి వీళ్ళు వాళ్ళని అవ్వమనట్లేదు శంకర్లు మిమ్మల్ని వాళ్ళు దేనికి పరిగిరారు శుభ్రంగా ఈ జటగిట పెట్టి విభూజు పెట్టి చుట్టలు పీల్చుకుని ఆ గుళ్ళు బయట కూర్చొని అడుక్కుంటూ వాళ్ళు కాషాయం వేసుకుంటారు వాళ్ళు భార్య పిల్లలు ఎవరు ఉండరు వాళ్ళకి మీరు గమనించండి ఒకవేళ ఉన్న ఆ భార్య కూడా బట్టలేసి పక్కన కూర్చోబెడతారు అడుక్కోమంటాడు చుజం చూడండి మీరు కావాల్సి అది అడుక్కుండా పిల్లలు ఉంటే వాళ్ళని వేసి కూర్చోబెడతాడు వైరాగి వాడు వైరాగి కాదు ఇక్కడ వైరాగ్యము అంటే సహజంగా అందరేమనుకుంటారంటే భార్యను వదిలేయాలి భర్తను వదిలేయాలి పిల్లల్ని వదిలేయాలి అన్ని వదిలేయాలి మనం అలాగైపోవాలి ఎలా అయిపోవాలి ఏమిటో అలా అవన్నీ వదిలేస్తే వైరాగ్యమా ఆలోచించండి ఇదే వ్యక్తిత్వాలు ఇదే మనుషులు కనుక అన్ని వదిలేసి రిసీవ్ కేసుకెళ్తే అక్కడ అది పట్టణం అయిపోతుంది ఇది రిసీవ్ కేసు అయిపోతుంది అర్థమైందా కాబట్టి స్థలం మారిస్తేనో మనుష్యుల్ని వదులుకుంటేనో దేశాన్ని వదిలిపెట్టేస్తేనో వస్త్రాల్ని మార్చేసుకుంటేనో అది వైరాగ్యం అయితే హై హేం అమెరికాకి వెళ్ళిపోయాడు మీ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడు వైరాగ్యం అయిపోవాలి అందరిని వదిలేసి అక్కడికి వెళ్ళాడు ఒంటరిగా ఉంటాడు ఒంటరిగా ఉంటే వైరాగి అయితే ఈ రోజు అమెరికాకి వెళ్ళే మీ పిల్లలందరూ కూడా వైరాగిలైపోవాలి ఏంటి ఏంటి మరి వైరాగ్య లక్షణం ఏంటి యోగరతో వాగరతో వారతోవా సంగవిహీన ఎంత క్లాసికల్ స్టేట్మెంట్ అన్నీ వదిలేసి ఒంటరిగా ఉంటే నువ్వు వైరాగి అనుకుంటే తప్పయ్యా కాదు యోగరతో వాగరతోవా సంగవిహీన్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందే వంత క్లాసికల్ గా చెప్పారు గారు అయ్యా నువ్వు యోగరతో అంటే యోగాభ్యాసం చేస్తూ అనుష్ఠాన పరుడు ఉండి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగాల్ని అభ్యసిస్తూ నువ్వు గొప్ప యోగివైనప్పటికీ కూడా భోగలతోవ ఒక మహారాజుగా ఉండి వ్యవస్థని నడిపిస్తూ ఒక రాజ్యాధికారాన్ని చేపట్టి నువ్వు అన్ని రకాలుగా ఈ రాజ్య సుఖాలు అనుభవిస్తూ రాజుగా ఉంటూ ధర్మ పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా అన్నిటిని వదిలిపెట్టి ఒక యోగిగా బ్రతుకుతున్నప్పటికీ కూడా సంఘ రతోవ ను ఒక గృహస్థుడివై సమాజంతో సభ్య సమాజంతో కుటుంబంతో సాంగత్యమున్నా సంగ విహీన నీకు కుటుంబమే లేదు సమాజం లేదు ఎదిలే అన్ని వదిలేసి అడవిలో కూర్చున్నా సంఘ విహీనహ ఏదైనా ఇక్కడ అది కాదు ఎస్య చిత్తం బ్రహ్మణి ఎవడి యొక్క మనస్సైతే బ్రహ్మ పద స్థిరమై ఉంటుందో నందతి నందతి నందతివ వాడు ముక్త పురుషుడయ్యా జనక చక్రవర్తి ఉన్నాడు జనకుడు అతను చక్రవర్తి మహాజ్ఞాని అర్థమైందండి ధర్మరాజు జ్ఞాని భీష్ముడు జ్ఞాని వీళ్ళందరూ అన్నీ వదిలిపెట్టి పోలేదు వేదవ్యాసుడు జ్ఞాని సుకుడు జ్ఞాని ఈ శ్లోకాలకు కూడా యోగరతో సుకుడు భోగరతో జనకుడు సంగరతోవా వా ధర్మరాజు సంగవిహీన వేదవ్యాసం గమనించండి వీళ్ళందరూ కూడా దీనికి ఎగ్జాంపుల్స్ ఎస్య బ్రహ్మణి రమతే చిత్తం జనకుడు తక్కువ వాడా ధర్మరాజు తక్కువ శుకుడు తక్కువ వాడ వేదవ్యాసుడు తక్కువ ఎవరు తక్కువ ఇందులో అందరూ ఒకటే కానీ అందరూ విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు ఒకడు యోగిగా ఉన్నాడు పుట్టుకతోటే యోగి శుకుడు ఒకడు భోగి జనకుడు పుట్టుకతోటే మహా చక్రవర్తి భోగి ఒకడు సంగరతుడు ధర్మరాజు ఎప్పుడు రాజ్యం చేపట్టడం ఈ చేయడం అది చేయడం రా యజ్ఞాలు యాగాలు కృత మరి అదే భారత మహాభారతంలో వేదవ్యాసుడు సంఘవిహీనుడు ఉద్ధరింపబడడం కోసం లోకాన్ని ఉద్ధరించడం కోసం వేదవ్యాసుడుగా జన్మించాడు ఆ మత్స్యగంధికి పరాశరుడికి అతను అవతార మూర్తిగా జన్మించాడు సంఘ ఉన్నాడు కానీ ఈ నలుగురు నాలుగు అవస్థల్లో ఉన్నా నాలుగు వ్యవస్థల్లో ఉన్నా గమనించండి వాళ్ల మనస్సు మాత్రం ఏకోన్ముఖమై బ్రహ్మ పదార్థ ఎందు రమిస్తూ చిత్తం బ్రహ్మణి రమతే నందతి నందతి నంద్యేవ అయితే ఏం చేయాలండి అలా ఉండాలంటే ఏం చేయాలండి చెప్పండి ఇప్పుడు మేమందరం ఏది వదులుకోక్కర్లేదా ఎవ్వరు భార్యని భర్తని పిల్లల్ని ఇల్లు మీ ఊరు మీ ఒళ్ళు బట్టలు ఏది వదులుకోర్లేదు మరి ఏం చేయమంటారు భగవద్గీత గంగా జలవ కణికా పీత భగవద్గీత సకృతమురారి సమర్థ ఈ శ్లోకం ఎంత థాట్ ప్రవోకింగ్ అంటే ఇరవయో శ్లోకం మీరు చూడండి ప్రతి పది శ్లోకాలకి చాలా ఎక్సలెంట్ వర్సెస్ పెడుతున్నారనమాట ఆయన ప్రతి పదో శ్లోకం చూడండి వైండ్ అప్ చేస్తున్నారు ఆయన శ్లోకాల సారాంశాన్ని పెడుతున్నారు మొట్టమొదటి శ్లోకం నుంచి తొమ్మిది శ్లోకాల వరకు అసలు మన మానవ జీవితాన్ని బాగా తిరగతోటి మన ముందు ఆవిష్కరించి పదో శ్లోకంలో సంసార అక్కడ తత్వాన్ని తెలుసుకుంటే ఇవన్నీ నిలబడదయ్యా అని తాత్వికమైనటువంటి భావనతో పదో శ్లోకంలో ఆయన ప్రతిష్ఠ చేశారు మళ్ళీ పదకొండో శ్లోకం నుంచి అన్ని చెప్పుకుంటూ వచ్చి ఆఖరికి వచ్చేటప్పటికి గమనించండి మోక్ష విషయాన్ని తత్వభూతంగా ఇక్కడ చాలా గూఢంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమిటంటున్నారు భగవద్గీత కించి గధీత గంగా కణికా పీత సకృదీన మురారి సమర్చ ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు మనం పిల్లలు ఇంట్లో చదువుకోకుండా ఆటలాడుకుంటున్నారనుకోండి తల్లి ఉంటుందంటే ఇంకా పది నిమిషాలు చదువుకోరా చాలు పది నిమిషాలు చదివితే వచ్చేస్తుందా అంటే అలా కాదు పిల్లాడి యొక్క మనస్సుని ఆకర్షించి చదువులో పెట్టాలనే తాపత్ర బుజ్జి ఒక్క పది నిమిషాలు చదువుకోరా నీకెందుకో తర్వాత పడుకో తర్వాత ఆడుకో అంటాం వాడు పది నిమిషాలు కూర్చున్నాడు అనుకునే ముందు అమ్మ కరెక్టేనా టెన్ మినిట్స్ ఓకే రైట్ టెన్ మినిట్స్ నేను చదువుతాను ఓకేనా పెట్టుకున్నాడు పుస్తకాలు ఈ కూడా బుజ్జి నీకు ఈరోజు ఏం ఇచ్చారా హోంవర్క్ ఈరోజు క్లాస్లో ఏం చెప్పారా అమ్మా నీకు తెలియదమ్మా నీకు ఈరోజు స్కూల్లో ఏం జరిగింది తెలుసా అడుగు చెప్పుకుంటూ పోతుంటాడు పది పదిహేను ఇరవై నిమిషాలు వీడికి టైం తెలియదు అనమాట అయిపోతుంది అయిపోయిన తర్వాత రే ఈరోజు సైన్స్ మేడం ఏమైందిరా అమ్మా చూడమ్మా ఈ హోంవర్క్ అంతా ఇచ్చింది పుజ్జీ ఏం చేసి టకటకా చేసేయి నేను ఉంటాను కదా చేసేస్తాడు తర్వాత ఇంకేంటరా మ్యాథ్స్ కూడా ఉందమ్మా చేసి సోషల్ స్టడీస్ చేసేయి ఇంగ్లీష్ చేసే తెలుగు చేసి అన్నీ చేసింది ఆఖరి చూస్తే గంటన్నర అయిపోయింది అమ్మా అయిపోయింది నేను ఆడుకోవచ్చా నా బంగారు కొండరా వీళ్ళు ఆడుకో ఆవిడ పని అయిపోయింది అందుకని ఇక్కడ కూడా శంకర్లు కూడా భగవద్గీత గంగా జలవ కణికా పీత ఒక్క చిన్న బొట్టు గంగా జలం దాగు నీకెందుకు కొద్దిగా భగవద్గీత చదువు అంటే భగవద్గీత కొద్ది చదవడం అంటే మనం మొదట టెంకలం చిన్నపిల్లలని అయితే ఏమన్నా చేయచ్చు కానీ ఓహో స్వామీజీ భగవద్గీత కించిదన్నారు గంగా జలం లవం తీసుకోమన్నారు ఒక చిన్న కణిక మురారిణి సకృతి సమర్థ్య కొద్దిగా ఒకసారి ఓం గోవింద అయిపోయింది భగవద్గీత ధర్మక్షేత్రే కురుక్షేత్రే అయిపోయింది కొద్దిగన్నారు కదా అయిపోయింది గంగా జలం ఒక చుక్క వేసుకుని నా అయిపోయింది అబ్బా ఇంక అయిపోయిందండి ఇంకా నాతోటి ఎప్పుడు ఇంకా నాతో చర్చకున్నాడండి అది కాదు ఇక్కడ గూఢంగా తీసుకోవాలి చాలా లోతుకెళ్ళాలి ఏమిటి లోతంటే భగవద్గీత కించిదీత గంగా జలవ ఖని కాపీత సకృత మురారి అని కదా అది శ్లోకాల కోసం అలా పెట్టారు ఆ దీనికి సంగతి కోసం ఏదన్నా కాదండి గోవిందుడు భజగోవిందం అక్కడ తీసుకురావాలి అందుకని గీత గంగా గోవింద అన్ని గకారాలే. భజ గోవిందం కదా గోవిందుణ్ణి పొందమని కదా మనకు చెప్తుంది ఈ గ్రంథం ఇక్కడ కూడా దాని యొక్క సారాంశాన్ని తీసుకొచ్చారు ఇరవయో శ్లోకంలో మరి గోవిందుని సమర్చ సమ్యక్ అర్చ అంటే బాగా అర్చన చే అంటే బాగా అర్చన చేయమంటే రోజు గంట చేస్తానండి ఇప్పుడు ఐదు గంటలు చేయన కాదు సమ్యక్ అర్చనం అంటే గమనించండి పూర్తిగా తత్వాన్ని తెలుసుకో పరమాత్మ తత్వాన్ని అది సమ్యక్ అర్చనం మామూలుగా పూలతోటి అక్షంతలతోటి కొబ్బరికాయతోటి వాటితోటి కాదు అర్థమైందా పూర్తిగా అర్చనా అర్చన విధానాన్ని తెలుసుకో మనం కొబ్బరికాయ భగవంతుడికి కొడతాం అరటిపండు పెడతాం ఏవో పెడతాం కర్పూడాన్ని హారతిగా ఇస్తాం ఆలోచించండి వీటిలో ఎంతో గూడార్థాలు ఉన్నాయి మన సంస్కృతిలో కొబ్బరికాయ ఎందుకు పెడతామంటే పైకి మొరటుగా పీచు చిప్పలు ఉన్న లోపలు ఉండేటువంటి కొబ్బరి తెల్లగా ఉంటుంది అబ్బాయి బాహ్య సౌందర్యం కాదు భగవంతుడు చూసేది భావ సౌందర్యాన్ని చూస్తాడు నీ భావం కావాలి అందుకనే భావము లోన బాహ్యము నందున గోవింద గోవింద అని కొలువే మనస కాబట్టి లోపల మనకు పవిత్రత రావాలి అంటే ముందు ఆ పవిత్రమైన కర్మలను ఆచరిస్తూ వెళ్ళాలి కాబట్టి కొబ్బరికాయ ఏదైతే ఉందో బాగా గ్రహించండి ఈ కొబ్బరి పూర్ణ ఫలం అది ఉంది ఆ నీరు తాగుతుంటే తీయగా ఉంది అలాగనే మన మనస్సు అంత స్వచ్ఛంగా ఉండాలి మన నోట్లో నుంచి వచ్చే ఏ మాటైనా పరుషంగా ఉండకూడదు ఎప్పుడు ప్రేమించే మాటలే మాట్లాడాలి ప్రాణం పోనీ కాక దేని గురించైనా సరే మనం ప్రేమించడమే మనకు చేతనవ్వాలి కానీ ద్వేషము అనేది కించిత్తు కూడా మనలో కలగకూడదు గుర్తుపెట్టుకుని ఈర్షా ద్వేషాలు మన లోపలికి రానివ్వనేకూడదు అయినా పొడ చూపుతూ పాము నాలుగు చాపినట్టు అప్పుడప్పుడు వచ్చి కూరలేసి కాట కాటేస్తుంటాయి అక్కడ నిలబడగలగడానికి పరమాత్మను పట్టుకోవాలి పరమాత్మ అన్యదాభావేనార్థన నేను ఎంత అనుకుని నన్ను నేను నియంత్రించుకోవాలనుకుంటున్నా పరమాత్మ నా శక్తి సరిపోట్లేదు ఈ మాయానే పాము కోరలు చాపి నన్ను కాటేసి ఇడ్చుకుపోతుంది ఈర్షకో పకకో ప్రతీకారానికో ద్వేషానికో కామానికో క్రోధానికో లోభానికో మోహానికో భయమో మదమో మాత్సర్యం దంబం దర్పం అహంకారం మమకారం ఎక్కడికో ఒక మూలకి ఈడ్చికి వెళ్ళి పడేస్తుంది పరమాత్మ కాబట్టి వీటి నుంచి బయటపడేదానికి నేను ఎంత తాపత్రయ నా శక్తి సరిపోవట్లేదు కాబట్టి అన్యథాం నాస్తి త్వమేవ శుణ్య భావేన జనార్దన నన్ను రక్షించే ఏకైక స్వరూపం నువ్వే ఏకైక హేతు నువ్వే ఇంకా అంతకు మించి రంగు నాకు మార్గం వేరే లేదు అనేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి పూజ చేస్తున్నావు అంటే దాన్ని అర్చన అంటాం ఇక్కడ శంకర్లు ఏమన్నారు సమ్యక్ అర్చన తెలుసుకొని అర్చన చేయ్యా అన్నాడు తెలుసుకోవడం అంటే కేవలం గోవిందుని రాయినే కాదు తెలుసుకోవాల్సింది చేసే విధానంలో ఒక్కొక్క అంగాన్ని ఇవి ఉండే మా అబ్బాయికి స్నానం చేయించానండి అది మీ అబ్బాయికి గొప్ప మా అత్తగారికి అండి ఈరోజు పాపం చదవలేకపోతే గంటసేపు అన్ని చదివి పెట్టానండి అది ఆవిడికి మేలు చేశాడు కానీ దేవుడికి నేను గంట పూజ చేశాను దేవుడికి మేల ఎవరికి నాకు గమనించండి ఈ లోకంలో మనం ఎవరికి ఏది చేసినా అది వాళ్ళ అవుతుంది తప్ప ఒక్క దేవుడికి చేస్తే తిరిగి మళ్ళీ అది మనకే వచ్చి పడిపోతుంది కాబట్టి పరమాత్మ నువ్వు ఎవరివి నా దగ్గర నుంచి అను అణుమాత్రం ఆశించకుండా నన్ను కాపాడుతున్నావు నన్ను రక్షిస్తున్నావు నన్ను పోషిస్తున్నావు నన్ను పాలిస్తున్నావు నాకు ఇన్ని ఇచ్చావే ఇన్ని చేస్తున్నావు ఇంకా కనబడకుండా అక్కడ అదృశ్యంగా నిలబడి నేను ఏం చేసినా దాంట్లో ఒక్క లవణం కూడా తీసుకోకుండా ఒక్క మెతుకు కూడా ముట్టుకోకుండా మళ్ళీ తిరిగి నాకు ఇచ్చేస్తున్నావు ప్రసాదంగా మార్చి అసలు ఇంత గొప్ప మిత్రుడు కానీ ఇంత గొప్ప బంధువు కానీ ఇంత గొప్ప సుహృత్తు కాని ఇంత గొప్ప ఆత్మీయుడు కాని ఆప్తుడు కాని ఈ లోకంలో ఎవరున్నారయ్యా నాకు ఎవరు లేరు నా ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి ఇంకక్కడ దీపం పెట్టేసి కూర్చుని ఆ దేవుణ్ణి ఎన్ని బూతులు తిట్టాలో దేవుడేనా అసలు ఏమైనా జాలుందా దయ ఉందా నేను దేవుడికి ఫోటోకి రోజు పూలు వేస్తున్నాను పళ్ళు పెడుతున్నాను పూలు పెడుతున్నాను పూజ చేస్తున్నాను చెట్టు మనిషి పీక్కుపోయాడు ఇంత మనిషి తీసుకుపోయాడు అని అక్కడ దేవుడు గురించి నెగిటివ్గా స్మరిస్తూ ఉంటావు అది పడుతూ ఉంటాం కింద మీద పడుతూ ఉంటాం ఏదో రకంగా దేవుడి మీద ఆలోచనలు మనవి కదులుతూ ఉంటాయి నెగిటివ్ గానో పాజిటివ్ గానో ఏదో ఒకటి అదే మన ఇంట్లో పెళ్ళి అనుకోండి దేవుడు గుర్తుకొస్తారండి ఎవరికి కొద్ది దీపం పెట్టండి దేవుడి దగ్గర పెళ్లి చాలా ఇబ్బందిగా ఉంది నువ్వు పెట్టి అంటే నీ ఇంట్లో ఒక శుభకార్యం అయితే దేవుడు అక్కర్లేదా ఒక అశుభమైతే దేవుడు కావాలా చూడండి ఎంత గొప్ప తప్పుడు పని మీ ఇంట్లో బంధువుల్ని చాలా మీకు దగ్గర బంధువు మీరు పెళ్లికి పిలవడం మర్చిపోయారు గమనించండి వాడు ఎంత బాధపడతారండి నేను ఎంత సహాయం చేశాను వాడికి ఎంత కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాను నన్ను మర్చిపోయాడు నా ఇల్లు దాటి పక్కింట్లో వాడిని పిలిచారండి అదే వాడింట్లో చని వచ్చిందండి ఒకసారి నాకు సహాయం చేయి ఎవరు లేరు అంటున్నాడు ఒక మనిషి అలా ఆలోచిస్తే ఆలోచించవచ్చు కానీ పరమాత్ముడు మటుకల ఆలోచించాడు మనం మరిచిపోయినా సరే మన వెనకాల ఉంటూ మనం రక్షిస్తూ ఉంటాడు అందుకనే అర్జున నన్ను ఎవరనుకుంటున్నావు గతిహి భర్త పూ సాక్షి నివాచరణం సుక్త ఎవడు వాడేంటి అసలు నేనే వాడికి ఆధారం బీజమ్మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం అసలు నేను వాడికి ఆధారం నేను లేకపోతే వాడు అలాంటి నా మీద ఆధారం పొంది ఎవరెవరినో భ్రమించి వాళ్ళేనా ఆధారం అనుకుని పెట్టుకుని నన్ను వదిలేస్తున్నాడు వాళ్ళని పట్టుకుంటున్నాడు పోనీ పట్టుకున్న వాళ్ళు ఏమైనా నిలబడుతున్నారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ ఉన్నా నా వైపుకి ఒక్కసారి చూడట్లేదు అందుకే ఉపనిషత్తు అంటుంది పరాంచి కాని వ్యతిరేన స్వయంబూహు తస్మాత్ పరాం పశ్యతి న అంతరాత్మన్ ఎవడు లోపలికి చూసి ఒక్కసారి హరే రేరే రే నన్ను కాబడేది ఒక్కసారి ఆ స్ఫురణ కలిగింది అని అంటే మనిషిలో అది నిజమైన అర్చన సమ్య కర్చన అన్నారు కదా సకృతపి ఏన మురారి సమర్చ సకృత్ కొద్దిగా మురారిని అర్చిస్తే చాలు ఎలాగా సమ్యకర్చన చేస్తే చాలు అంటే మీరు ద్రవ్యాన్ని ఖర్చు పదార్థాలు పట్టుకొస్తున్నారే కానీ యదార్థాన్ని పట్టుకునే ప్రయత్నం చేయట్లేదు సుమా ఇక్కడ శంకర్లు ఇలా నీ డబ్బుని ఖర్చు పెట్టి పదార్థాలతో భగవంతుణ్ణి పట్టుకుందామని అంటే తప్పురా భగవంతుణ్ణి పట్టుకునే దానికి అక్కర్లేదు ద్రవ్యము అక్కర్లేదు యథార్థమైన నీ సద్భావన ఉంటే చాలు సకృత మురారి సమర్చ గోవిందుణ్ణి పట్టుకో అదే కదా మన టాపిక్ అంతా మన ప్రస్తుత విషయం అంతా అదే భజగోవిందం అసలు ఈ పుస్తకానికి పేరే అది ఎందుకని భజగోవిందం అని మొదలైంది కనుక భజగోవిందం అని పేరు పెట్టారు ఇక్కడ టాపిక్ కూడా గోవిందు పొందు అని అయితే ఎలా పొందాలి గోవిందుణ్ణి పైన శ్లోకం చూడండి గంగా జలవ కణికా ఒక్క గంగా చుక్కని ఒక్క గంగా చుక్కని తీసుకో అంటే ఇక్కడ భౌతికంగా ఆలోచిస్తే మన ఇంట్లో గంగా వాటర్ పెట్టుకుని అందరూ కూడా ఓ శంకర్ చెప్పారు భగవద్గీత పెట్టుకుంటారు రోజు ఓ శ్లోకం చదువుతారు రోజు గంగా అందులో నీళ్ళు వేసుకుంటూ అవుతారు తర్వాత గోవిందుడికి ఒక పూలమాల వేసేస్తారు చాలు ఇంకా అయిపోయిన మోక్షం అనుకుంటారు కాదు లోతుకెళ్ళాలి గోవిందుడికి పూలమాల వేయడం కాదురా గోవిందుడి యొక్క స్వరూపమై తానుగా భాసిస్తున్నానని తెలిసి నిరంతరం ఆ బ్రతుకు అది బ్రతకాలంటే దానికి మార్గం ఏంటి గంగా లవ కణికా పీత ఒక్క ఒక్క అంటే ఒక బొట్టు గంగా జలం దాగమని అది కాదు గంగనో గంగా జలాన్నో కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి గంగా ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం అర్థమైందా గంగా జ్ఞానం గంగని ఎప్పుడు జ్ఞానంతో పోలిస్తారు జ్ఞానము అనే దాన్ని ఒక్క కణిక చాలు అర్థమైందా జ్ఞానం అనేది ఒక్క బొట్టు చాలండి ఇంకేం అక్కర్లేదు ఏమిటండి అలా ఒక్క బొట్టే సరిపోతాం గ్లాసులు బాగుంటుంది అక్కర్లేదు ాగా కట్టి పుల్లన్నీ పేర్చేయండి దానికి నెయ్యి పోసేశారు శుభ్రంగా అన్నీ వేసారు ఇప్పుడు మంట పెడితే చాలు టక్కుమని అంటుకుంటుంది ఇప్పుడు మీ దగ్గర అగ్గిపెట్టి ఉంది దాంట్లో నూట పుల్లలు ఉన్నాయి నూట పుల్లలు గీయాలా ఎన్ని పుల్ల గంగా జలవ ఒక్క పుల్ల గీస్తే చాలు ఓ అంత పెద్ద చితి కూడా వెలిగిపోతుంది అంత పెద్ద చితి ఒక్క పుల్లతోటి ఇక్కడ కూడా శంకర్లు అంటారు గంగా అనేది ఏంటి తెలుసు జ్ఞానం గంగా అంటే నీళ్లు తాగమని కాదు గంగా జలలవ కణికా పీత గోవిందుణ్ణి పొందాలి అని అంటే నువ్వు పొందలేవురా జ్ఞానాన్ని సేవిస్తే గోవిందుడు తెలుస్తాడు అయితే ఈ జ్ఞానం ఎక్కడుంది చెప్పండి తాగుతాను నేను భగవద్గీత కించిదీత ఈ జ్ఞానాన్ని ఎక్కడ దాచారంటే భగవద్గీతలో దాచారా ఆ గీతను పట్టుకుంటే నీ గీతే మారిపోతుంది కించిదంటే కొంచెమని కాదు ఎంతవరకు నీకు జ్ఞానం అబ్బదో అంతవరకు భగవద్గీత చదువుతూనే ఉన్నాడు అక్కడ శంకర్లు అంటున్నారు భగవద్గీత పారాయణ గ్రంథంగా మార్చారు మంచిదే కనీసం ఏమీ రాని ముందు అందులోకి దిగుతాడు కానీ పారాయణం చేస్తూ పోతుంటే శ్లోకాలు వెల్లవేస్తూ ఉన్నట్టే తప్ప మన పోదురా అందులో ఉండే తాత్పర్యాన్ని గూఢార్థాన్ని రహస్యాల్ని మర్మంగా ఉన్నటువంటి నీ స్వరూపాన్ని సూచించే జ్ఞానపరమైనటువంటి వాక్యాల్ని సేవించు అది పొందావా చాలు అర్థమైంది అది తెలుసుకున్న రోజున నీకు క్రియతే తస్య యమేనన్న చర్చ ఇంకా వాడికి ఎముడికి చర్చలు ఉండవు ఇప్పుడు మనకు ఎముడికి చర్చ జరుగుతుంది రోజు జ్వం వచ్చిందనుకోండి ఎవడంటాడు ఏం పోదామా అంటాడు అబ్బబ్ ఉండు మళ్ళీ ఏదో పారాసెటమాల్ వేస్తాం ఓకే రైట్ ఐ విల్ వైట్ మళ్ళీ నడ్డి నొప్పి వస్తుంది ఏమిటి రెడీ అయినా మళ్ళీ ఏదో ఇంజక్షన్ వేసుకుంటాం మళ్ళీ ఓకే కొంతకాలం మళ్ళీ ఏదో వామిటింగ్స్ మొదలు ఏమిటి రెడీయా ఎప్పుడైనా సరే నో ఇలాగా చర్చిస్తూ ఉంటాడు మనతోటి ఇంకా రోజు ఇంక అయిపోయింది చర్చలు గీచెలు పనికిరా ఒకసారి ఆ తాడు అంటాడు అంతే ఒక రోజు వస్తుంది ఇంకా మనల్ని పోని పరమాత్ముడిని పొందాము మనం జ్ఞానులమే మరణిస్తాం కదా వినండి మరణించడు జ్ఞాని జ్ఞాని మరణించారంటే పెద్ద దోషమై దేహం పడిపోతుంది జ్ఞాని పరమాత్ముడిగా మిగిలిపోతాడు కాబట్టి ఇంకా చర్చ ఉండదు వాడికి అందుకని ఉపనిషత్తు అంటుంది ఎస్య మృత్యోహో భవతి అలా మజ్జిగలోకి ఊరగాయ నంచుకునే ఊరగా ఎముడు తెలిసి అంటే జ్ఞానికి మృత్యు మృత్యుని ఊరగాయలా నంచుకుంటాడట జ్ఞాని కాబట్టి వాణ్ణి ఎముడు పట్టించుకోడు యముడిని వీడు పట్టించుకోవడం మొదలెడతాడు తరుగుతుంటాడు ఏంట్రా ఇంకా రాలేదు ఏంట్రా నువ్వు నేను ఇంక ఇక్కడ తగలేడు ఏం దా ద అంటాడు ఎందుకని కృతార్థుడయ్యాడు చరితార్థుడయ్యాడు వాడికి ఇక్కడికి చేసేదేమీ లేదు అందుకని క్రియతే తస్య యమేనన్న చర్చ యముడితోటి వీడికి చర్చ ఉండదు ఎముడొచ్చి చర్చించాడు వీడే చర్చిస్తాడు ఏమిటా దా పద ఎంకేంటి ఇంకా టైం ఏంటి ఏంటి అర్థమైందా కాబట్టి ఇక్కడ ఎంత అర్థవంతమైన శ్లోకంలో ప్రతి పదో శ్లోకం మీరు గమనిస్తే ముప్పై శ్లోకాల్లో ప్రతి పదో శ్లోకం తొమ్మిది శ్లోకాల్ని అక్కడ మొత్తం వైండింగ్ చేస్తుంది అనమాట క్రియతే తేన చర్చ స్వామీజీ బాగుంది ఒకవేళ నేను ఈ మార్గమే ముట్టుకోకపోతే నాకు మార్గం ఏమవుతుంది నా పరిస్థితి దు పునర జననం పునరణం పునరపి జనని జరే శయనం ఇహ సంసారే బహు దుస్తపయాపారే పిరారే పునర జననం పునరం పునరీ జఠరే శయనం సంసారే బహు దుస్తయాపారే పాజ గోవిందం భోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే కాలేనహిరీడు నచికేతుడు కఠోపనిషత్తులో ఎముడు అడుగుతాడు చాలా గొప్పదయ్యా ఆ ధర్మం కంటే ధర్మం కానీ ధర్మం కంటే గొప్పది ఉందా ఈ లోకంలో అంటే అప్పుడు ఎముడంటాడు ఉంది ఏమిటనంటే పరమ ధర్మం ఒకటి ఉంది అదేంటి ఆత్మతత్వమే దానికి మించిన ధర్మం ఏమీ లేదు మరి దాన్ని పొందాలంటే ఏం చేయాలి అధర్మాన్ని ఎలాగైతే ధర్మం దృష్టిలో నుంచి విడిచిపెట్టాము పరమ ధర్మమైన ఆత్మస్వరూపం దగ్గర నిలబడితే ఇక్కడ అక్కడ పుణ్యం కూడా ఉండదు ధర్మం కూడా ఉండదు అందుకనే కృష్ణుడు కూడా దాని దృష్టిలో పెట్టుకుని సర్వధర్మాన్ పరిత్య మామేకం అహం త్వ సర్వ పాపేభ్యహ పాపాలంటే అక్కడ పాపమని కాదు సర్వసంసార దుఃఖాల నుంచి నిన్ను బయటపడేస్తున్నాను పరమాత్ముని పట్టుకుంటే పాపాలు పోవడం ఏంటి అసలు పాపాలు పుణ్యాలు ప్రసక్తే లేదు ఇంకక్కడ అందుకనే అన్నమయ్య కూడా పాపపుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక అన్నాడు ఏం పాపమే భారపగ్గం అనుకోవచ్చు కదా పుణ్యం కూడా భారపు అన్నాడు ఎందుకు ఎందుకనంటే పునరపి జననం పునరపి మరణం మళ్ళీ పుట్టాలి పుణ్యం కూడా పుణ్యం గొప్పది అనుకుని పట్టుకున్నాం అనుకోండి మళ్ళీ పుట్టాలి అందుకనే ఇరవై శ్లోకంలో సరిగ్గా అర్థం చేసుకుంటే ఎవరైతే ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకునేందుకు సన్నద్దులై శాస్త్ర అధ్యయనం చేసి శ్రవణము మననము నిధిధ్యాసనాది అంగాల ద్వారా ఆ పరమాత్మతత్వాన్ని పొంది ఆ ప్రశాంతమైనటువంటి ఆ చిత్తంతో జీవిస్తూ ఉంటారో జీవన్ జీవిస్తూ ఉంటారో వాళ్లతో యముడికి ఏ రకమైనటువంటి చర్చ లేదు యముడే అంటున్నాడు స్వయంగా కఠోపనిషత్తులో నచికేతుడి అయ్యా నచికేత ఎవడైతే ధర్మాన్ని కూడా అతిక్రమించి ఏ పరమ ధర్మస్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని పొంది ఆ నిష్టలో ఉంటున్నారో వాడికి నేను ఊరగా అయిపోతున్నానయ్యా మృత్యోహో ఉపసేచనం భవతి అని యముడే వాడికి ఆవకాయ అంటే ఈ ఇంద్రాది దేవతలు హరిహర బ్రహ్మాదులు ఏమైపోతున్నారు అప్పడాలు పాయసం దారిలు బూరెల్లాగుంటాయి అనమాట భర్తృహరి కూడా అదే అంటాడు మరి ఆ జ్ఞాని దృష్టిలో ఈ జగత్ ఎలా ఉంటుందని సంపూర్ణం జగదేవనందనవనం సర్వేపి కల్ప ద్రుమాహ ఒక మంచి ఉద్యానవనానికి వెళ్ళామనుకోండి బాగా గమనించండి ఒక మంచి ఏనుగును తయారు చేసి పెట్టారు క్రోటన్ చెట్లు కటింగ్ చేసి ఏనుగులా తయారు చేశారు ఒక ఆడావిడ కొండ పట్టుకుని పోస్తున్నట్టు పెట్టారు ఓ మొగానే కర్ర పెట్టారు నిజంగా మీరు ఆ ఉద్యానవనంలోకి వెళ్తే మగవాడున్నాడు ఆడావిడుంది ఏనుగుంది పెద్ద కొండలాగుంది అన్నీ ఉన్నాయి కానీ అవన్నీ ఏమిటి చెట్లే సంపూర్ణం జగదేవనందనవనం సర్వేపి కల్పద్రుమాహ కల్పించబడినటువంటి నామరూపాలవి ఉద్యానవనంలో కల్పించబడ్డ నామరూపాలు దేంతో ఆకులతో అలాగనే ఇక్కడ కూడా పరమాత్మ యొక్క దృష్టిని పొందితే దృష్టి జ్ఞానమయీం కృత్వా బ్రహ్మమయం జగత్ ఈ ప్రకృతిని కూడా మనం కనుక జ్ఞాన దృష్టితో చూస్తే మగ ఆడ పెద్ద చిన్న అందం వికారం ధనం దారిద్ర్యం పాండిత్యం ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లీల అంతే కల్పించబడ్డటువంటి ఒక్కొక్క పిండాలంతే ఎదుగు స్త్రీ పిండం అది పురుషపిండం అది చిన్నపిండం అది పెద్దపిండం సంపూర్ణం జగదేవ నందనవనం తాత్విక దృష్టి లేకపోతే యథార్థ దృష్టి లేకపోతే పదార్థపు దృష్టే ఉంటుంది యథార్థపు దృష్టి కలిగితే పదార్థాన్ని దాటుతాం పదార్థాన్ని చూస్తున్న యార్థమే మన కనిపిస్తూ ఉపనిషత్తులు కూడా సహస్రసీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్తు అత్యతిష్ట దశాంగుల పురుష ఏ వేద గుద్భూతం యవ్యం ఉతామృత్యేషాన సహస్రసీరుషం దశ్వాక్ష విశ్వశంభువ విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వత పరమాన్ నిత్యం విశ్వం నారాయణగుం హరిం ఎంత అద్భుతమైన సూక్తాలండి భగవంతుడు ఎవడో కాదండి కనిపించే ప్రతి అణువులోనూ పరమాత్మ ఉన్నాడు కాదు అణువై ఉన్నాడు కనిపించే ప్రతి రూపంగానూ కనిపిస్తున్నాడు అది కాబట్టి మనం పదార్థం దగ్గరకు వెళ్ళి ఆగిపోతున్నాం ఒక్కసారి ఆ పదార్థపు దృష్టి తొలగితే ఎక్కడికి చేరుకుంటాం పదార్థానికి ఆ యథార్థ భావం దగ్గరికి నడవమంటుంది భజగోవిందం పదార్థాల్ని పట్టుకుని పీకులాడి పాకులాడి దాంతో పోట్లాడి నానాతన పడి కలత చెందుతున్నావు కదా యథార్థం దగ్గరికి వెళ్తే ఏకం సత్ విప్రా బహుదా వదంతి ఒకటే ఉండాలి రెండోది ఉంటాయి సత్యం కాదు ఏంటి రెండు సత్యాలు ఉంటాయండి అక్కడ ఉన్న ఒకటే ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఎవరైతే ఈ విషయాన్ని గ్రహించారో వాళ్ళ విషయంలో ఇంక అనుమానం లేదు అయిపోయింది భజగోవిందం అయిపోయింది ఏమండి మేము పుణ్యం చేసుకుంటామండి రోజూ పూజ చేస్తాం దేవుడికి దీపం పెట్టుకుంటాం ఏదో నివేదన పెట్టుకుంటాం ఏమంటే మేము ఎవరి జోలికి వెళ్ళాం మేము ఏదో సాత్వికంగా బతుకుతామండి మాకొక రూపాయి వద్దండి మేము ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదండి దేవుడికి మాకు తోచిన సేవ ఏదో చేసుకుంటా ఉండి అలా తీర్థయాత్రలు వెళ్తా ఉండి క్షేత్రం వెళతా ఉండి రోజూ పారాయణం చేసుకుంటా మా ఇంట్లో ఏదో మేము ఏకాదశి వస్తే ఉపవాసం చేస్తా ఉండి భజన చేసుకుంటా ఇంట్లో ఏదో సత్సంగం అంటే నాలుగు మంచి మాటలు చెప్పుకుంటా ఇలా ఉంటే సరిపోతుందా చాలు ఇబ్బంది ఏమిటి అయితే మరి ఎలాగండి దాని ఫలితం ఏంటి పునరభిజనం పునరభిమరణం అసలు నేను ఏం పట్టించుకోనండి నాకేం దేవుడు దయ్యం ఏం నమ్మకం లేదు ఏ తిరగాలంతే వెళ్ళిపోవాలంతే ఇవన్నీ గుళ్ళు వెళ్ళడం ఎన్ని బుద్ధులైన వాళ్ళు పనులది బుద్ధున్న వాళ్ళు పనులది రాయికి తిరుగుతున్నాడు ఏంటి రాయిని పట్టుకొని తిరుగుతున్నాడు దేవుడు అంటాడు కబూర్లు ఇవన్నీ పనికి మాన ఇదిగో ఈ సన్యాసులు శాస్త్రాలు వీడి పరు వీడి పొరుతుకేంటి పునరపి జననం అదేంటండి నేను ఇంత దైవికంగా ఇంత సాత్వికంగా బతికినా నాకు మళ్ళీ ఇరవై ఒకటో శ్లోకం పునరభిజననం ఉంటుంది వాడికి మళ్ళీ ఇరవై శ్లోకం పునరభిజనం అవును నీ పునరభిజననం పునరభిమరణం ఎలాంటి తెలుసా గోల్డెన్ స్పూన్తో పుడతావు మంచి ఐశ్వర్యప్రదంగా ఉంటావు మంచి మహారాజ్ ఇంట్లో ఉంటావు ఎందుకని పుణ్యం చేశావు కదా ఆ ఫలితం అనుభవించాలి అందుకనే మహాభారతం ఉంటుంది ఇక్కడ యాదృశం క్రియతే కర్మ తాదృశం భుజ్యతే ఫలం యాదృశం వాప్యతే బీజం తాదృశం ప్రాప్యతే ఫలం ఏ విత్తనాన్ని నాటామో ఆ చెట్టు మూలుస్తుంది ఆ పండు మనకు వస్తుంది అలాగనే కర్మ సిద్ధాంతంలో కూడా యాదృశం క్రియతే కర్మ ఏ కర్మలైతే మనం చేశామో అదే నాటపడుతుంది అదే మొలకెత్తుంది తాదృశం భుజ్యతే ఫలం అటువంటి ఫలాల్ని మనం అనుభవించాలి వేపగింజ నాటి నాకు అందమైనటువంటి అల్ఫాన్సో మంచి రుచికరమైన అల్ఫాన్సో మామిడి పండు కావాలంటే వస్తుంది నాటిందేమో వేప విత్తనం నాకు అల్ఫాన్సో మామిడి పండు కావాలి తీయగా ఉండాలి ఎలా వస్తుంది యాదృశం వాప్యతే బీజం ఏ రకమైనటువంటి బీజాన్ని నాటామో తాదృశం ప్రాప్యతే ఫలం అటువంటి ఫలితాన్నే మనం పొందుతాం అలాగని ఏ కర్మ ఆ కర్మ చేసేసి నాకు ఫలానా ఫలమే కావాలనుకుంటే ఎలా రాదో అబ్బా ఈ జన్మలోనూ గత జన్మల్లోనూ నాటుకున్నటువంటి విత్తనాలు ఉన్నాయి కర్మ అనే విత్తనాలు అవి ఫలితాలు ఇస్తాయి ఇంకోటి కూడా గమనించండి మీరు ఒకే టెంక నాటవచ్చు అందులో వంద పా ఫలాలు రావచ్చు వెయ్యి ఫలాలు రావచ్చు లక్ష ఫలాలు రావచ్చు ఒకటి రాకపోవచ్చు అది ఎవరి చేతిలో ఉంది కర్తురాజ్ఞయాప్యతే ఫలం కర్మకింపర కర్మ తదేంటండి నేను ఒకటే నాటాను నాకేమో వంద పళ్ళు వచ్చాయి వాడు ఒకటే నాటాడు వాడికేమో దగ్గర దగ్గర ఐదు ఆరు వందల కాయలు కాసేస్తాయి చెట్టుకి వీడు ఒకటే నాటాడు వాడికి ఒకటి కూడా రాలేదు ఇదేంటి ఈ ఈ వైషమ్యం ఏమిటి ప్రాప్యతే ఫలం అంటే విత్తనం నాటేటువంటి కర్మ చేయడం వరకే ని అర్హత కానీ ఇన్ని పళ్ళు వస్తాయి ఇన్ని పళ్ళు ఖచ్చితంగా వచ్చి తీరాలని నువ్వు పళ్ళు చెట్లో నుంచి పీకి దాన్ని కాయల తయారు చేసి నువ్వు చేయగలవా నీ చేతిలో అది ప్రకృతి ఇస్తుంది ఆ ప్రకృతిని శాసించింది ఎవరు పరమాత్మ కాబట్టి కర్త ఎవరు వాడు నాహం కర్త హరీకర్త అర్థమైందండి కాబట్టి ఇక్కడ కూడా నేను ఎలా పడితే అలా ఉంటాను కానీ నాకు మంచిదే రావాలనుకోవడం పొరపాటు మంచిది రావాలనుకోవడం తప్పు కాదు కానీ ఆ మంచిదాన్ని పొందడం కోసం ఎలా పడితే అలా ఉంటాననుకోవడం పొరపాటు అర్థమైంది కాబట్టి ఇక్కడ కూడా శంకర్లు అదే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం మళ్ళీ ఆ తల్లి గర్భంలో పడవలసిందే పుణ్యాన్ని అనుభవించడానికైనా పాపాలు అనుభవించడానికైనా అయితేనండి అయితే మేము ఇంకా భజన పూజ వ్రతం తర్వాత ఉపవాసాలు తర్వాత నోములు తర్వాత దీక్షలు తర్వాత జపం ఇవన్నీ మానేయాలా మానేయమని ఏ శాస్త్రం చెప్పదే అసలు అవన్నీ మానేస్తే నువ్వు పశువులా ఉంటావు అంతే సంస్కారహీనుడు అవన్నీ మానేసి అంతా వదిలేయండి కొంతమంది ఉంటారండి ఆధ్యాత్మికంగా వేదాంత మార్గాన్ని సూచించేవాళ్ళు వాళ్ళు కూడా మరి నాకు అర్థం కాదు బహుశా వాళ్ళు వాళ్ళ స్థాయిలో నుంచి మాట్లాడతారో తెలియదు లేదా స్థాయి భేదం అర్థం కాకుండా శాస్త్రీయమైనటువంటి దృక్పథం లేకుండా మాట్లాడతారో తెలియదు ఇక దేవుడు గుడి పూజ విగ్రహారాధన ఏమీ అక్కర్లేదు అంత శుద్ధమైన చైతన్యం నువ్వు అన్నీ నువ్వు నువ్వుగా ఉండిపో ఇదేంటి నేను నేనుగా ఉంటాను మరి ఆకలి నేను నేనుగా ఉంటే ఆకలి తీరుతుందా తేలదు గుర్తుపెట్టుకోండి దేహ దేహస్పర్శ ఉంటుంది దేహ బుద్ధి ఉంటుంది అందుకనే హనుమంతుణ్ణి రాముడు శిష్యుడిగా అంగీకరించి శాస్త్రాలన్నీ నేర్పించిన తర్వాత అడుగుతాడు హనుమ నీకేం అర్థమైంది అని అడుగుతాడు నిజంగా హనుమంతుడికి రాముడికి మధ్య జరిగిన ఆ సంవాదం చాలా గొప్పది హనుమంతుడు అంటాడు దేహ బుద్ధి రామ నేను హనుమంతుణ్ణి అనే భావన నాకు వచ్చిందనుకో అక్కడ రాముడున్నాడు కాబట్టి హనుమంతుడు ఎప్పుడు రాముడికి దాస్తుడే ఇప్పుడు నేను హనుమంతుడనే భావన పోయింది జీవబుద్ధితో ఉన్నాననుకో జీవబుద్ధి ఆత్వదంశకహ నేను జీవుణ్ణి మాత్రమే ఈ దేహం నేను కాదు అనుకున్నాను అనుకో అప్పుడు నేను జీవుణ్ణి నువ్వు దేవుడిని కాబట్టి ఏమైంది నీలో ఒక అంశగా నేను ఉంటున్నాను రామ ఇప్పుడు ఇవి రెండూ పోయాయి ఆత్మబుద్ధి కలిగిందనుకో ఆత్మబుద్ధమే వాహం ఇది మే నిశ్చితమతి ఆత్మబుద్ధి కలిగినప్పుడు రాముడు హనుమంతుడు జీవుడు దేవుడు ఇన్ని లేవయ్యా అక్కడ ఉంది ఆ ఒక్కటే ఉన్నప్పుడు నాకు ద్వైతం లేదు కనుక అక్కడ రెండో చింతన లేదన్నాడు చూడండి పూజ అనేది ఆకుకోవడం అవసరం లేదు దేహవాసన ఉంది కదా దేహబుద్ధి ఉంది కదా జ్ఞానం కలిగింది నేను ఆత్మవేత్తని బ్రహ్మవేత్తని అని సత్కర్మలు ఆపక్కర్లేదు ఫ్యాను వేసుకున్నాం ఇప్పుడు మనం లేచి వెళ్ళిపోతున్నాం ఆపేసామనుకోండి ఎలా తిరుగుతూ ఉంటుందో ఆపేసిన తర్వాత కూడా జ్ఞానం కలగక వేసుకున్న ఫ్యాను చేసినటువంటి కర్మలు జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఆ కర్మలు కొంత తిరుగుతూ ఉంటాయి దాని స్పాంటేనియస్ అంటారు అర్థమైందండి అది స్పాంటేనియస్గా వస్తుంది అది జ్ఞాని ధర్మం చేయాలి నేను దానం చేయాలి లేకపోతే నేను యజ్ఞం చెయ్యాలి నేను పూజ చేయాలి అనుకుని చేయడు తను చేసేవన్నీ యజ్ఞము యాగము హోమములు జపములు తర్పణాలు హోమాలు దానాలు అవి ఉంటాయి ఎందుకు యద్త్ కర్మ కరోమితత్త అఖిలం శంభోతవారాధనం వాడు శివుడైపోయిన తర్వాత శివుడు చేసే కర్మలన్నీ మంగళకరమైన కర్మలే అయ్యుంటాయి శివస్వరూపమయ్యాడు కాబట్టి ఇక్కడ అవన్నీ మానుకోమని చెప్పట్లేదు శాస్త్రాలు కానీ వాటి యొక్క వాటి యొక్క ప్రాముఖ్యతల్ని గుర్తించమంటుంది విలువల్ని పుణ్యకర్మలు పుణ్య బుద్ధితో చేస్తే పుణ్యం మాత్రమే ఇస్తాయా కానీ అదే శుభ కర్మల్ని అంతఃకరణ శుద్ధికి వాడుకుంటే నీకు మోక్షానికి మార్గం అవుతుంది అందుకనే రమణ మహర్షి కూడా చాలా తెలివిగా చిత్తశోధకం ముక్తి సాధకం ఈ కర్మ ఏది ఉత్తమమైనటువంటి శుభకర్మలు కాయ వాక్ మనస పూజనం జపం చింతనం ఏవైతే ఉత్తమ కర్మలు ఉన్నాయో శరీరంతో పూజ వాక్కుతోటి జపం తోటి ధ్యానం ఈ ఉత్తమ కర్మల్ని నేను ఆచరించి పరమాత్ముడి దగ్గర ఫలితాల కోసం ఆశించకుండా అసలు కర్మే నీకు ఇచ్చే ఫలితాల వరకు కాదు చాలా మంది అంటారు కర్మలు చేయి ఫలితాలనిచ్చేయంటారు ఆ కర్మలు చేసేది కూడా నేను కాదనే భావన ఇచ్చేయాలి భగవంతుడి ఇంకొక స్టెప్ ముందుకెళ్ళండి అయితే ఇప్పుడు బాగా చూడండి నేను కర్మ చేశానండి ఫలితాన్ని దేవుడికి ఇచ్చేశానండి వీడు పెద్ద త్యాగి దేవుడు అడుక్కుంటున్నాడు ముష్టివాడు అక్కడ మీరు అందరూ కర్మలు చేసి నాకు ఫలితాలు దారబోయే నేను అలా లేస్తాను బెలూన్ లాగా ఉబ్బుతానని శాస్త్రం శాస్త్రంలో ఎక్కడ కర్మలు చేయి ఫలితాలు ఇచ్చాయని చెప్పలేదు అసలు కర్మే నువ్వు చేయట్లేదన్న సంగతి గుర్తించురా కర్త గుర్తించు అసలు కర్త అసలు ఈ జగత్తుని సృజించింది వాడు కాబట్టి ఇక్కడ శాస్త్రం అసలు ఫలితాన్ని భగవంతుడికి ఇవ్వడు నువ్వెవడు ఇవ్వడానికి ఫలితాలు నువ్వు ఇవ్వడం ఏంటి వాడు ఇస్తున్నాడు నీకు ఫలితాలు నువ్వు ఏంటి నీ చేతిలో ఉన్నాయి ఫలితాలు లేదు మరి నువ్వేమివ్వాలి పరమాత్మకి కర్మ చేస్తున్నావు కదా ఆ కర్మ చేసేటప్పుడు నేను కర్తని కాను పరమేశ్వర ఇందులో ఉండి సమస్త దేహానికి కూడా శక్తినిచ్చి చేయించేవాడివి నువ్వు నేనెక్కడ చేస్తున్నాను కాబట్టి నాహం కర్త సర్వస్యకర్త హరి కర్త వాడే కర్త అనేటువంటి కర్తృత్వ భావన కూడా మనం దాటిపోయి మనం కర్తలం కామనే భక్తితోటి పరమాత్మ అంకితం చేస్తే కర్మని అది సరిపోతుంది అది కర్మయోగండి కాబట్టి ఫలితాలని ఇచ్చి ఇదంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ నోషన్ ఇది ఎంత తప్పుడు భావన చూడండి భగవద్గీతలో భావనే లేదు ఇదెంత ఊరికినే మూఢమతి ఇచ్చే ఇంటర్ప్రిటేషన్స్ అనమాట ఎక్స్ప్లెనేషన్స్ కర్మలు నువ్వు చేయి ఫలితాలని దేవుడికి ఇది ఆలోచించండి అని శాస్త్రం ఇంకొక అడుగు ముందుకెళ్ళంటుంది ఊరు పిచ్చివాడా కర్మల్ని నువ్వు చెయ్యి అంటే కర్మల్ని నువ్వు చేస్తున్నావు భావన కాదు నిమిత్త మాత్రం భవసవ్య సాడు చేస్తున్నాడు కర్మల్ని నువ్వు ఎలా ఉండాలి నిమిత్త ఉండాలి ఎలాగా కృష్ణుడి చేతిలో ఉండేటువంటి వేణువులాగా అది ఉంది ఎందుకు కృష్ణుడికి బాగా ఇష్టం అందరూ గోపికలికి రాదంటే ఈరిశట రాదకి మురళి అంటే ఈరిశట మురళి అంటే ఏదో మొగాడనుకోకండి వేణు వేణు అంటే ఆడదనుకోకండి ఫ్లూట్ దీనికి గొడవ లేదు ఫ్లూట్ని ఒక్కసారి చూడండి అది నిమిత్త మాత్రం గొప్ప నిదర్శనం ఏంటంటే దాంట్లో ఏ చూస్తే వెదురు బొంగు అందులో కన్నాలు అంతే అందం ఉండదు ఏమి ఉండదు కృష్ణుడి యొక్క పెదవుల మీదకి ఎక్కితే ప్రపంచానంతా కూడా మోహించే సలహా పడేస్తుంది పరమాత్మ ఊదితే సప్తస్వరాలు వస్తున్నాయి ఆ సప్తస్వరాలు దాంట్లో వెతికితే ఏ రంధ్రంలోనూ ఏ స్వరం కనిపించట్లేదు గమనించండి ఇంకోటి అర్థమైంది అక్కర్లేని కన్నాలు మూయాలి ఏ స్వరం కావాలో ఆ కన్నం తెరవాలి బాగా చూడండి ఫ్లూట్లో గొప్పతనం నాకు సా అనే స్వరం కావాలనుకోండి వెంటనే మిగతా అన్నీ మూసి దాన్ని ఓపెన్ చేస్తే సాపలుగుతుంది అంటే అర్థం ఏంటంటే మీకు ఏ ఇన్ని ఇంద్రియాలు ఉన్నాయి కదా అన్ని ఇంద్రియాన్ని తెరిచిపెట్టేసి ప్రపంచంలోకి పరిగెట్టకండి మీకు ఎప్పుడు ఏ విషయంతో అవసరమో ఆ ఇంద్రియాన్ని ఉపయోగించి మిగతావన్నీ మూసిపెట్టి ఉంచుకోండి అది యోగి యొక్క లక్ష్యం ఇప్పుడు ఆ ఎక్కడ వ్యక్తిత్వం లేదు అహంభావం లేదు కర్తృత్వభావం లేదు మమకారం లేదు ఏమీ లేదు కృష్ణుడు పెదలకు అన్ని వచ్చేస్తున్నాయి అందులో అన్ని స్వరాలు వచ్చేస్తున్నాయి సంగీత ప్రపంచమంతా ఏ ఉంది బొంగు అని అంటాం కదా అందులో ఉంది ఆ బొంగులోనే ఉంది వెదురు బొంగులో కాబట్టి ఇక్కడ మనకు శంకర్లు కూడా ఆ పరిపక్వమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి చేసే ప్రతి కర్మ కూడా ఈశ్వరార్పణమైపోతుంది ఈశ్వరార్పితం నేచ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అదే ఇక్కడ కూడా శంకరుణ్ అయ్యా నువ్వు చేసే ప్రతి కర్మ కూడా ఈశ్వరార్పణ బుద్ధొచ్చి కర్మ కరోమిఖిలం శంభో తవారాధనం అంతేకాదు ఇక్కడ కూడా అంటాడు కరోసి అష్నాసి జుహోసి తపస్యసి కౌంటేయ తత్ కురుష్ మదర్పణం కృష్ణుడు కూడా ఎవ్వరు మాట్లాడినా ఇదే మాట మాట్లాడతారు అర్థమైంది ఏది చేస్తున్నప్పటికైతే నాకు ఇచ్చే చాలు అంటే నువ్వు చేసే కర్మ నాకు ఇచ్చే అంటే కర్మ వాడికి ఇవ్వడానికి కర్మ ఏమన్నా పో ఇది వాచ్ ఇలా ఇచ్చేస్తాం అలా ఇవ్వగలవా కాదు భావనయా అందుకనే ఆఖరికి పూజైన తర్వాత పరమేశ్వర అనేన మయాకృతేన పూజన భగవాన్ సర్వాత్మక సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు ఏతత్ పూజాఫలం సమస్తం సర్వం శ్రీ భగవదార్పణమస్తు అసలు నేను చేసిన కర్మానిదే దాని వల్ల ఏదైనా ఫలితం వస్తే ఆ ఫలితము నీదే నాదేం లేదు నేను కర్మానేం చేయలేదు ఫలితము నాకు అక్కర్లేదు కర్మ నాకు అక్కర్లేదు ఎందుకని నిమిత్త మాత్రం అప్పుడు భగవద్ అనుగ్రహం ఆ కర్మకు ఫలం ఉత్పత్తి అవుతుంది ఆ ఫలం ఏం చేస్తుంది తెలుసు మనం ఏం కోరుకోవట్లేదు మనకేం లేదు కనుక ఆ ఫలితం మన మనస్సుని శుద్ధి చేయడం మొదలెడుతుంది చిత్తశోధకం ముక్తి సాధకం మనం ఫలితాన్ని కోరుకున్నావా లోపల కర్త ఉన్నాడు కర్మ చేసాడు వాడు ఫలితాన్ని కోరుకున్నాడంటే ఆ కర్తకి కర్మకి ఫలం వస్తుంది ఫలం అనుభవిస్తాడు అనుభవించిన తర్వాత మళ్ళీ ఇంకో కర్మ చేయాలి మళ్ళీ ఇంకో ఫలం కావాలి ఆ ఫలాలన్నీ అయిపోతూ ఉంటాయి చేస్తూ ఉంటాడు పొందుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు ఒకరోజు చస్తాడు మళ్ళీ ఏంటి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అది దాని వచ్చే జన్మగా తీసుకోకండి ఈ జన్మలోనే తీసుకోండి ఈ రోజంతా కర్మలు చేశాం సాయంత్రం కొంత ఫలాలు అనుభవించాం మళ్ళీ పడుకున్నాం లేచా మళ్ళీ ఉదయం లేచి కర్మలు చేశాం మళ్ళీ ఫలాలు అనుభవించాం మళ్ళీ పడుకున్నాం రోజు కర్మ చేస్తున్నాం ఫలాలు అనుభవిస్తున్నాం మళ్ళీ కర్మ చేస్తున్నాం మళ్ళీ ఫలాలు అనుభవిస్తున్నాం ఎంతకాలందా ఈ కర్మలు చేస్తూ ఫలాలు అనుభవిస్తూ కర్మలు చేస్తూ ఫలాలు అనుభవిస్తూ నీ కర్మ తగలదా ఎప్పటికీ అవ్వదా అర్థం చేసుకోకపోతే చక్రం ఇది ఎలాగైతే బతుకున్నంత కాలం కర్మలు చేయడం ఫలాలు అనుభవించడం కర్మలు చేయడం ఫలాలు అనుభవించడం ఇది ఒక చక్రంలా ఉంటుందో జన్మ మరణ చక్రం అనేది అది కూడా తిరుగుతూ ఉంటుంది ఏంటి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం సరే మళ్ళీ తల్లి గర్భాన్ని ఆశ్రయిస్తాం ఆశ్రయిస్తాం పుడతాం పోనీ ప్రపంచం ఏమన్నా ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఏమన్నా కొత్తగా ఇస్తుందా ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే బాబోయ్ ఈ కలికాలంలో మనం ఇంకా అసలు ఎక్కువ ఉండకూడదండి బాబోయ్ అని అంటున్నారు ఒకవేళ ఉండకూడదనంటే ఇప్పుడు చచ్చి మళ్ళీ త్వరగా ఇంకో తల్లి గర్భం పొందాలనే అప్పుడు కలికాలం కాదు అప్పుడు ఇంకా విజృంభించి ఉంటుంది మీరు పుట్టేటప్పటికి అబ్బాబాబబ్బా అసలు పుట్టకూడదండి అసలు పుట్టకుండా ఎందుకు ఇహ సంసారే కలుస్తారే కృప్యారే ఇక్కడ అంటున్నారు అన్నమాట ఏంటంటే అపారే కృపయ మురారే పామైన కృపతో గోవింద నన్ను రక్షించాను చిన్న చిన్న కృప చూపిస్తే నేను రక్షింపబడను ఎందుకని నాకు ఫలితాలు కావాల్సి ఉంటే నేను కర్మ చేసి మీ చిన్న చిన్న కృపల్ని పొందుతాను కానీ అసలు ఫలాలు కాదు కదా జన్మే అక్కర్లేదు అనుకున్నప్పుడు నీ దగ్గర నుంచి నాకు అపారమైన అనుగ్రహం కావాలి కృప ఆ అపారమైన కృపను చూపిస్తే నేను బయటపడగలను అది అలా బయటపడ్డ వ్యక్తి ఎవరిని ఉన్నారండి అసలు ఈ లోకంలో ఉంటే ఎలా ఉంటారండి నిజంగా స్వామికి చెప్పండి చర్పట విరచిత కంతర్జిత యోగి యోగ నియోజిత నిజంగా వీటన్నిటినీ దాటి జన్మమరణ చక్రాల్ని దాటి దేహస్థితి మానసిక స్థితిని దాటి తన నిజస్వరూపమైనటువంటి ఆత్మతత్వం ఎందు స్థితి పొంది ఆ ఆనందంగా ఉండేటువంటి జ్ఞాని అసలు లోకంలో ఉన్నారా ఎందుకు ఉంటే ఎలా ఉండుంటాడండి వాడు నిజంగా సమస్తాన్ని తెగించినటువంటి జ్ఞాని అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఒక సన్యాసి సమస్తాన్ని తెగించినటువంటి సన్యాసి గురించి బాల్యం నుంచే వైరాగ్యంతో పుట్టినటువంటి వాడి గురించి మాట్లాడుతున్నాడు రత్యా చర్పట విరచిత కంతహ రత్యా చర్పట విరచిత కంతహ కంత అంటే బొంత బొంత అంటే ఏంటి అతుకుల బొంత అంటాం కదా ప్రత్యాశ్చర్పట విరచిత కంతహ దారిలో పోతుంటే మనకు అక్కర్లేదని బట్టలు పాడేస్తాం కదా అవన్నీ ఎరుకుంటాడు బొంతలా తయారు చేసుకుంటాడు అది కట్టుకుంటాడు మానం కాపాడాలంతే సమాజంలో ఉన్నాడు కనుక వస్త్రా ఆచ్ఛాదనంతే మనకేంటంటే నాకండి ఒక ఏడు లేకపోతే చీర ఎక్కదండి ఒంటికి ఏంటో ఒంటికి ఎక్కుతుందా మనం ఎక్కిస్తామా కొంతమంది మాట్లాడుతుంటారండి చెప్పులండి అబ్బాయి మినిమం థౌజండ్ రూపీస్ లేదే కాలుకి ఎక్కవండి ప్రాణం పోయిన తర్వాత ఏ బట్టేస్తారో తెలుసండి గ్లాస్కో పంచి పట్టుకొచ్చి పడేస్తారు యాభై రూపాయలు అరవై రూపాయలు ఎందుకు ఇప్పుడు పట్టు పంచే ఒకవేళ మనం పట్టుపంచ కట్టుకుని ప్రాణం పోయినా దాన్ని పీకేసి గ్లాస్కో పంచేస్తాం బతికున్నంతసేపు అంతు పొంతు లేకుండా ఎగురుతుంటాం మనం ఈ డబ్బులతోటి ధనం ఉంది కదా విచ్చలవిడిగా ఎగురుతాం ప్రత్యాచర్పట విరచిత కంతహ ఇలాంటి ఏడు వేల చీరలు నువ్వు జీవితంలో ఎన్ని వేలు చీరలుకున్నావో నీకేమైనా విలువ ఉందా కానీ అతుకుల బొంత కట్టుకున్నటువంటి ఆ జ్ఞానికి ఎలాంటి ఆనందం ఏ స్థితి వెయ్యి రూపాయలు తక్కువ లేకుండా జోళ్లు జీవితంలో ఎన్ని వందల జోడ్లు వేసుకున్నావు నీ పాదాలు ఎవడైనా మొక్కాడా కనీసం ఇంట్లో పిల్లలు కూడా మొక్కరే మనవుళ్ళు మనవరాలు కూడా కానీ ఏ చెప్పులు లేకుండా ఎండకి వానకి చలికి అన్నిటికీ ఎండిపోయి కాళ్ళు కాయలు గట్టి తిరిగే ఆ జ్ఞాని పాదాలు దొరికితే చాలు చూడ్డానికి దొరికితే చాలు అని తాపత్రయపడుతుంటారే వీడు బాగా తింటున్నాడు మంచి బట్ట కట్టుకున్నాడు గొప్ప చెప్పులు వేసుకున్నాడని ఈ లోకంలోని నేను గుర్తించదు సుమా అది చూసి ఇంకా ఈర్ష్య పడుతుంది లోకం వీడు చూడు ఇలా చెప్పులున్నాయి ఇలాంటి బట్టలున్నాయి కానీ ఏవీ లేకుండా అతుకుల బొంత ధరించి రెండు చేతులు ఇలా జోడించి ये संा सामया की दा तो आनंदपड़ी तेने वाण वेदावाक्यु सदारमंत भिषाण चुष्टि अशोकवंत कुणकवंत कौपीनवंतु भाग्यवत स्वानंदिमर्पट विरचित कंता పున్యా పుణ్య వివర్జిత పంత వాళ్ళకి వీడికి ఎంత తేడా ఉందండి వాడు ఎవడయ్యా ఈ సన్యాసి ఎవడండి గుడి లేదు బడి లేదు ఒడి లేదు ఏమీ లేదు ఇది ఏమిటి అసలు ఎలా ఇలా ఒక ఏమిటో దారిలో దొరికిన బట్టలు కట్టుకుంటున్నాడు చింపిరి బొంత ఎసుకు తిరుగుతున్నాడు ఇలా చేతులు చాపుతున్నాడు రెండు ఇలా పాత్ర అవుతుంది తింటున్నాడు మళ్ళీ పడేస్తున్నాడు ఏమిటో వాడు బతుకు ఏమిటండి వీడు పున్యా పుణ్య వివర్జిత పంత యోగి నియోజిత చిలో రమణ మహర్షి ఆయన స్థితి ఏమిటి ఆయన స్వరూపం ఏమిటి ఆయన స్థితి ఏమిటి ఆయన దగ్గర లేనిదేమిటి మన దగ్గర ఇన్ని ఉంచుకుని మన దగ్గర ఉన్నదేమి చెప్పండి అందుకే ఇక్కడ శంకర్లు అంటున్నారు అనమాట విరచిత కంత పుణ్యా పుణ్య వివర్జిత పంథ ఆ పాప పాపపుణ్యాలన్నీ దాటిపోయింది కిమహం సాధునా కరవం కిమహం పాపమకరవమి సయ ఏం విద్వానే ఆత్మానూ స్పృణుతే అయితే స్వామి ఇవన్నీ వదిలేస్తాడు కదా వాడు ఎలా ఉంటాడు ఇక్కడంటారు వాడి యొక్క ఇంద్రియాలన్నీ కూడా శాంతమైపోయింది అర్థమైందా వాడు ఎలా ఉన్నాడు అని అంటే ఒక్క మాట చెప్తుంది భగవద్గీతలో కృష్ణుడు అంటాడన్నమాట ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంది తద్వత్ కామాయం ప్రవిశంది సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ ఆ ఒక్క శ్లోకం అర్థమైతే చాలండి సముద్రం ఎప్పుడైనా సరే పొంగిపోయింది వరదలు వచ్చేసాయి ఎండిపోయింది ఈ మాటలుంటాయా ఎప్పుడు సముద్రం ఆపూర్యమానం ఆసమంతాత్పూర్యమానం ఎప్పుడు నిండుగా ఉంటుంది పరిపూర్ణంగా ఉంటుంది అచలం ఎప్పుడు తరుగుదల పెరుగుదల ఉండదు ప్రతిష్ఠం సుప్రతిష్ఠితంగా ఉంటుంది అసలు సముద్రం చూడండి ఎలా ఉంటుందో అలా అలా ఉంటుంది అన్నమాట దాని యొక్క గాంభీర్యం నదికి రాదండి నది అలాగా వంపులు సొంపులు తిరుగుతూ నది వెళ్తుంది సముద్రానికి వంపు సొంపులు ఉంటుందా విస్తరించిపోయే అలా గాంభీర్యంగా ఉంటుంది కానీ అంత నది ఎంత గొప్ప నదైనా ఆఖరికక్కడికి వెళ్ళాలి సముద్రంలోకి అలాగనే ఈ జ్ఞాని దగ్గరికి అన్ని కామాలన్నీ కూడా వీడిలో లీనమైపోతున్నాయి కామాలు వీడి నుంచి బయటికి రావట్లేదు సమస్త కామనలన్నీ కూడా వీడిలో లీనమైపోయి అణ అణగారిపోతున్నాయి ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతియత్ ఎంత గొప్పవాడు ఎలా ఉంటాడండి వాడు వాడి గురించి శంకరులు మూడు సూచనలు ఇస్తున్నారు అనమాట బాలోన్మత్త వేవ అంటే రెండే ఇస్తున్నారు యాక్చువల్గా బాల ఉన్మత్త జడవత్త అని శాస్త్రం అంటుంది అంటే ఆ జ్ఞాని బాలుడు చెంటి పిల్లల లాగా ఆడుతూ ఎగురుతూ మనతో గెలుతూ మాట్లాడుతూ మళ్ళీ అప్పుడప్పుడు జ్ఞానం మాట్లాడేస్తుంటాడు మళ్ళీ ఆటలాడేస్తుంటాడు మళ్ళీ కబుర్లు చెప్తుంటాడు అంటే వాణ్ణి గుర్తించకుండా ప్రకృతి వాడిని ముట్టుకోకుండా వాడిని మళ్ళీ గుర్తించేసాను అనుకోండి బట్టి పాద పసుపు రాసేసి గంధం రాసేసి ఇరిగి దాంట్లో వేసి చేసి గూట్లో పెట్టేస్తాడు వీళ్ళు ఫ్రీడమ్ పోతుంది అందుకని వాణ్ణి ఎవరూ గుర్తించకుండా ఉండేలాగా బాలహ ఉన్మత్త పిచ్చోళ్ళ ఉంటాడనమాట అప్పుడప్పుడు ఒక మాట దుడుతాడు మళ్ళీ పిచ్చ పిచ్చగా మాట్లాడుతుంటాడు మనం ఏదో పిచ్చాడు వాడు మధ్యలో వంద మాటలో ఒక్క మాట మాట్లాడే జ్ఞానాన్ని కూడా తొంభై తొమ్మిది పిచ్చి మాటల్లో మనం కలిపేసి తీసేస్తాం వాడికి అదే కావాలి జడవత్ జడుళ్లా ఉంటాడు మనం వెళ్ళినా స్పందన ఉండదు ఎవరు పోయినా స్పందన ఉండదు అలా ఉంటాడు బాలోన్మత్త జడవత్ అంటుంది శాస్త్రం బాలుళ్ళైనా ఉండొచ్చు ఉన్మత్తుళ్ళైనా ఉండొచ్చు జడుళ్ళైనా ఉండొచ్చు రమతే బాలో భ గోవిందజ గోవిందోవిందం భూఢమదే సంప్రా సన్ని కాలే నహి ని రక్షృక